దివ్య దృష్టిని ఇచ్చాడు ఇది మనోనేత్రానికి అవతారం దివ్య దృష్టి అక్కడి నుంచి చూసి ఏం తెలిసింది సచిదానందం దివ్య దృష్టితో గానీ సచ్చిదానందం నిర్ణయాన్ని చేయలేకపోతున్నాం కాబట్టి మానవుడు ఎప్పటికైనా ఎక్కడికి ఎదగాలి మాంసమయమైన భౌతిక నేత్రం నుంచి మనోనేత్రానికి మనోనేత్రం నుంచి దివ్య చక్షు దివ్య నేత్రానికి దివ్య దృష్టికి మానవుడు ఎదగాలి ఈ పరిణామం పూర్తవ్వాలి ఏమంటే నేను ఏం చదివితే పూర్తవుతుందండి చదివితే కూడా పూర్తవుతుంది ఏం చేస్తే పూర్తవుతుందండి ఏం చేసినా పూర్తవుతుంది సాక్షి సాధన చేస్తేనే పూర్తవుతుంది కర్మ మార్గంలో అయినా సాక్షి సాధన చేయాలి భక్తి మార్గంలో అయినా సాక్షి సాధన చేయాలి యోగ మార్గంలో అయినా సాక్షి సాధన చేయాలి జ్ఞాన మార్గంలో అయినా సరే సాక్షి సాధనే చేయాలి ఎందుకని నేను సాక్షిగా ఉన్నాననేదే సత్యం మిగిలినవంత వ్యవహారం నేనెవరన్నా ప్రశ్న వేసుకోవడం కూడా వ్యవహారమే నేనెవరని నీకు నీకే నీ మీద నీకే డౌట్ రావడం కూడా మొదటి వ్యవహారం అసలు నేను ఉన్నానా లేదా అన్న ప్రశ్న రావడం అంతకంటే పెద్ద వ్యవహారం జాగ్రత్తగా ఈ ప్రమాణాలని మనం అర్థం చేసుకోవాలి జ్ఞానాన్ని నిర్ణయించేటప్పుడు లక్షణము లక్ష్యము నిర్ణయము శబ్ద ప్రమాణం అభినయం మనం ఇప్పుడు రెండు చూసాం శబ్ద ప్రమాణం ద్వారా మనలో ఉన్న మనోనేత్రం మీద కృష్ణుడు కనబడుతున్నాడు అక్కడ నర్ నర్తకీమణి కనబట్టలేదు అభినయం చేస్తున్న నర్తకి కనబట్టలేదు ఆవిడ అభినయం చేస్తూ చూపిస్తున్న సూచిస్తున్నటువంటి కృష్ణుడు కనబడుతున్నాడు గుర్తుపెట్టుకోవాలి సూచిస్తోంది ఈ ప్రకృతి సూచిస్తోంది ఆ అమ్మ అమ్మవారు ఎవరు శివ జ్ఞానప్రదాయని సూచిస్తోంది ఆవిడ ఆ శివతత్వాన్ని తెలుసుకోరైనా ఈ ప్రకృతి ద్వారా అని చెప్తోంది శివా శివశక్తిక రూపిణి ఎక్కడ ఉన్నాడమ్మా అంతటా ఉన్నాడు ఆయన అంతటా ఉన్నవాడిని లడ్డూలో ఉన్నాడని చూపెట్టాం ఏమంటే ఈ శివలింగంలో ఉన్నాడు అంతటా ఉన్నాడు అని చెప్తుంటే ఈ స్తంభనం ఈ స్తంభంభనం గలడే నీ విష్ణువు అన్నాడు కరెంట్ జగశముడు మన డౌట్ కూడా ఈ విగ్రహంలో ఉన్నాడా ఆ విగ్రహంలో ఏం కర్మ ఈ విగ్రహంలో కూడా ఉన్నాడు నువ్వు ధరించిన శరీరం కూడా విగ్రహమే ఎందుకని ఆ విగ్రహానికి ఈ విగ్రహానికి ఏం తేడా దేహో దేవాలయో ప్రోక్తో దీవో దేవ సనాతన చెయ్యేదజ్ఞాన మాలిన్యం సోహంభావేన పూజయే నీకు దివ్య రావాలంటే ఏం చెయ్యాలి సోహంభావంలో ఉండాలి అంటే ఏం చేయాలండి భావనామయ శరీరంలో మునిగిపోకూడదు సూక్ష్మ శరీరంలో మునిగిపోకూడదు అవిద్యలో మునిగిపోకూడదు కారణ శరీరమైన అవిద్యలో మునిగిపోకూడదు ఈ రెండింటి ఎందు ధీ శక్తిని సమంగా నిలబెట్టుకోగలగాలి ఎందుకంటే స్థూల శరీరంలో తెలివి కలిసిపోదు ఎప్పుడూ కూడా తెలివి కన్నులోనో కాల్లోనో కలిసిపోతే ఎప్పుడు కూడా కన్ను కాలును వాడుకుంటుందంటే కాబట్టి నీ ధీశక్తిని సూక్ష్మ శరీరంలో కాని అంటే భావ సముచ్చయం కర్మ సముచ్చయం కామ సముచ్చయం ఇదులు ఒక ఆరు సముచ్చయాలు మనం ఆల్రెడీ మాట్లాడుకుంటాం వీటిలో కలిసిపోకుండా చూడాలి ఇంకేం చేయాలి దానికి కారణమైన అవిద్యలో కలిసిపోకుండా చూడాలి అలా నువ్వు ధీశక్తిని కనుక నిలబెట్టుకోగలిగిన సాక్షిగా ఉన్నవాడివైతే నీకు దివ్య చక్షులు లభిస్తాయి దివ్య దృష్టి కలుగుతుంది ఇది దివ్య దృష్టిని సంపాదించే విధానం ఆయనకి సాక్షిత్వం నిలబడేంత వరకు బోధించాడు ఏ విశ్వరూప సందర్శన యోగం సాంఖ్య యోగం కంటే ముందే చెప్పేచ్చుగా అర్జున యోగం తర్వాత సాంఖ్యయోగం చెప్పకుండా డైరెక్ట్ గా విశ్వరూప సందర్శన యోగం చూపెట్టేసి ఆయన విభ్రాంతికి గురి చేసేసి ఆకాశం అంత ఎత్తి పెరిగిపోయి ప్రపంచం అంతా తనలోనే ఉందని చూపెట్టేసి తర్వాత సాంఖ్యయోగం చెప్పచ్చుగా నో యూస్ దానివల్ల ప్రయోజనం లేదు ఎందుకని నువ్వు రిసీవ్ చేసుకోవడానికి రెడీగానే లేవు ఏమండి నేను పుట్టగానే నాకు ఆత్మజ్ఞానం అసలు మొదటి రోజే నాకు ఆత్మజ్ఞానం చెప్పొచ్చు కదా చెప్పడం ఎందుకు అసలు నీకు నువ్వు అది ఉన్నావు కదా మళ్ళీ కూడా చెప్పడం ఎందుకు అంటే నువ్వు మరుపు నీకు మరుపుకి వెళ్ళిపోయిందని ఎవడన్నా నాకు గుర్తు చేస్తున్నావు అనమాట ఈ ప్రకృతిలో ప్రకృతి రూపంగా గాని గురువు రూపంగా కానీ నీ తల్లిదండ్రుల రూపంలో కానీ నీ భార్యామణి రూపంలో కానీ ఇతరత్రా ఏ సంబంధాలైనా పెట్టుకో అందరూ ప్రకృతిలో భాగమే కదా అన్ని శరీరాలు ప్రకృతిలో భాగమే ఆధ్యాత్మిక ఆది భౌతిక అది దైవిక తాపత్రయాల రూపంలో రుణత్రయాల రూపంలో దేహత్రయాల రూపంలో వాసనాత్రయ రూపంలో కాలత్రయ రూపంలో నీకు ఈశ్వరుడు ఎప్పుడూ కూడా ఈ దివ్య స్వరూపాన్ని చూపిస్తూనే ఉన్నాడు చూడగలిగే నేత్రాన్ని సంపాదించాలి జ్ఞాన మార్గంలో చూడగలిగే నేత్రం సంపాదించడం దృష్టిని సంపాదించడం ఎట్లాగో శిక్షణ సూచించబడుతుంది అందుకని స్వభావత సచ్చిదానంద లక్షణం ఏదైతే ఉన్నదో ఆ సచిదానంద లక్షణముని చూడటం సచ్చిదానంద లక్షణముగా ఉండటం ను అభ్యాసం చేయాలి